సుదం యశ్వ్రభ బ్రాహ్మ సాకు గొప్ప దేవా నా ప్రభా ఈ దినం ఎంతమంది చూడలేక మాకు సజ్జులు పెట్టిన దివాని స్వతం యశ్వభ ఇచ్చిన గుంపుని జ్ఞాపకం చేసుకొని పర్చున్న తండ్రి ఎస్యాని మా మధ్య సంచరించండి నా తండ్రి యశ్వ్రభాని స్థతం మీరు మాకు తండ్రిగా ఉన్నారు మాకు మేము మీ కుమారుగా ఉన్న యశ్వ్రభ వాక్యం ధనం చేస్తుండే జ్ఞానం భయంకర భయంకర కాలంలో ఉన్న సుప్రభ ఎకరం చూస్తే అక్రం ప్రేమ చల్లారి అక్కడ చూపించిన ప్రభా మా పాపం శాపం రోగలు భరించి మూడదం తిరిగి లేచి అక్కడ ప్రేమ మరో చల్లారిపోతాను వీల మాలో అగ్గి మండటానికి వీలైస్తు అగ్గి ప్రేమ మండాల ఇస్త మీరే వాక్యంధ మాట్లాడి మాకు ప్రభా మనతో ఇంకా ఆయాసంలో చూపించి అలాది ఆ ఇస్త ప్రభా మీరు పరిస్థితి గల పరిస్థితి జీవించాల లోకంలో మీరే మాకు సాయకుండి పాటధర వాక్యత మీరు నడిపించి మీరే మాకు సాయకుండి నడిపించి మన రీ నీ ఋణం తీర్చుకుందే సయ్యా ఏరీ నీ ఋణం తీర్చుకుందే సయ్యా ఏది కలి prey min dinavayya entu krupanuchupi nannu divinchinavayya eeriti nirunam teerchukondu yesayya eeriti nirunam తీర్చుకుందు పాపాల సాంద్రమందున పయనించువేలలో పాషాణ మనసుమార్చి పరిశుద్ధుని చేసావయ్యా పాపాలంద్రమని చువేల పషాన మనసుర్చి పరిశుద్ధనిచే సవయం తీర్ చుకుందే సయ్యా ఏరీని ఋనం తీర్చుకుందుయే సయ్యా నా పాప శిక్షవా పై భరించిన వయ్యా దోషమూలను గ్రహీ చీనన్ క్షమీంచి నావయా నా పాప శిక్ష బరి చివలను గ్రహీ చీనన్ క్షమించిన వయ్యా ఏరీ నీరు సయ్యా ఏరీ నిరుణ తీర్చుకుందు సయ్యా ఏ కులే ప్రేమించి నా వయ్యా ఎంతో కృపను చూపించిన వయ్యా ఏరీ నీ ఋణం ఏ రీతి నీరు తీర్చుకుందు ఏ సయ్యా అలా ప్రార్థం చేసుకున్నాము వన్ ఫార్టీ పై ఎయిటీన్త్ వచ్చినాము అంటే స్థుతి కీర్తన అనమాట దేవుని స్థుతించడము ఆరాధించడం కాబట్టి శామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్త్ వచ్చిన ప్రార్థన చేసుకున్నాము అర్షధడ మహోన్నత సర్వోణత సర్వసృష్టి కథ సర్వంగయామి కథకత తుడికిత అడ్ రబోట్బాట్ యొక్క దేవ్రభ మరి యొక్క సన్నుడు ప్రభ కోరి ప్రార్థిస్తున్నగా ప్రభా మరి మీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో చేరు దేవా ప్రభావ మరి ప్రతిరోజు కూడా ప్రభా నిన్నుస్తుతించాలి ఆరాధించిన ప్రభావ మరి మీ మందరం కూడా ప్రభా ఏ క్రమం చేసి ప్రభావ నిన్నుతి ప్రార్థిస్తుంది అదే విధంగా ప్రభావ మళ్ళీ వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభావ మరి మాతో మాట్లాడతాండి మాటదలని ఎత్తున మీరు పండితండి వాక్యము మేము అది పాటించే వాళ్ళలాగా ఉండాలా మా అనుభవం అనుగ్రహించుకొని ప్రార్థిస్తుంటండి దేవాయి సుప్రభ మరి మీద మాకు చూడండి నడిపించండి నాకు ఉన్న సొంత తంపులను కద్ించి కొట్టి వేసు ప్రభావ మరి ఏసే మీ యొక్క తలుపుల చేత నాకు నడిపింపు దైచెంతుంది సాంక్షన్ వాక్యం ధ్యానిస్తున్న మొత్తం మీ యొక్క ఆ నోటి మాటల ప్రభావం నోట్లు పెట్టామని ప్రార్థిస్తుంది దేవాయి సుప్రభ మీ యొక్క పరిశోధాత్మక నడిపింపు దయచేమని ఫేస్ వేసు అమ్మ ప్రార్థిస్తుంటుంది హోవా దేవుని స్థుతి కీర్తన అంటే దావిధు దేవుని స్థుతించడము ఆరాధించడము ఆ యహోవా దేవుని ఆయన ఏసుకెబునన్న మన దేవుడు ఏకరీతి కలిగిన దేవుడు కాబట్టి నిన్ననేది నిరంతరము ఏకరీతి కలిగిన గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుని ఆయన ఎట్లా స్థుతించినడో ఏ విధంగా ఆరాధించినాడో ఈ వాక్యం తెలియజేయబడుతుంది సో ఆయన పెట్టిన ముర దేవుణ్ణి ఆయన ఎంతగా ముర మరి ఇప్పుడు మన సమయం వచ్చింది మనం కూడా దేవుణ్ణి ఆయన సన్నిధిలో మూడపెట్టడం అనమాట అయితే ఆ ఈ కీర్తనలు వన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఇన్ వచ్చినా కీర్తనలు ఎన్నో పాడినారు ఎన్నో ఆయన మొర ఆయన హృదయపూర్వకంగా దేవుని ఎట్లా స్థుతించుకున్నారు ఎట్లా ఆరాధించుకున్న ఈ కీర్తనల ద్వారా తెలియజేయబట్టడం అట్లనే మోష కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రాంతంలో ఉండడము తొంభై కీర్తనల్లో కూడా మోస చెప్తాడు కదా మనం అంతకుముందు కూడా మోస విషయంలో కీర్తనలు మూస దేవునికి ప్రార్థన చేసిండో అది మనం లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నాము ఎందుకంటే లాస్ట్ టైం కూడా మోస దేవునికి ప్రార్థన చేసిండో ప్రభు ఆ నుండి నీవే నివాస స్థలము నీవై ఉన్నావు అని దేవుడు తెలివిచ్చాయనమాట అదేవిధంగా ఈ రోజు మనము కూడా ఆయన మొర ఏ విధంగా మనము మూర పెట్టాలా కదా చాలా మంది మూర పెడతాడు కానీ చాలా మంది ఒక్కొక్క విధంగా మొర పెడుతుంటారు కానీ ఆ కాలంలో ప్రవక్తలే కానీ ఆ పోస్టులేకని ఆ చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ దేవుని యొక్క సారిందరూ మొర దేవుడు వాళ్ళకు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తే కూడా వాళ్ళు టైంలో తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు దేవుడు ప్రతి గిఫ్ట్ ని వాళ్ళు ఏ టైంలో అంటే వాళ్ళకి ఏ టైంలో అవసరం ఉందో ఆ టైంలో వాళ్ళు దేవుణ్ణి ఇచ్చిన గిఫ్ట్స్ ని ఉపయోగించుకున్నారు అదే రీతిగా ఈ వాక్యం చూసుకుంటే కూడా ఎట్లంటే ఈ వచ్చినం చూడండి ఎయిట్ వచ్చంలో మనం చదువుతుంటే తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికి ఎహోవ సమీపముగా ఉన్నాడు తన ఎందు వారికి కొరకు ఆయన నెరవేర్చును చూడండి తను మొరపెట్టిన వారందరికంటే తనకు నిజముగా మొరపెట్టుచున్నారు అయితే చాలా మొరపెడతారు ఎట్లా వాళ్ళ సమస్య కానీ ఈ దావిదు మూర పెట్టేది ఎట్లా అంటే ఆయన జీవితంలో ఎట్లా పాశ్చతప్పబడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన తప్పు ఆయన రియ రియలైజ్ అయిపోయినడు తర్వాత నేను ఇక మీదటి నుంచి అలాంటి తప్పు తెలుసుకున్నాను కదా ప్రభా మరి తప్పు నేను నన్ను క్షమించినందుకు నువ్వు నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలని చెప్పి ఇంకా దేవుని కీర్తన పడడం స్టార్ట్ చేశాడు అంటే ఆయన ఎంత విరిగి నలిగిన వృద్ధం దేవుని ప్రార్థనలో అంటే అంత ప్రేర దేవుని అంతా సమీపంగా ఉన్నాడైనా హృదయవాంఛుడు అని హృదయాసారుడు అని పేరు పొందుకున్నాడంటే ఆయన ఒత్తిడి పొందుకోలేదు ఎందుకంటే ఆయన ప్రార్థన అలాంటిది హిరిమ్య ప్రార్థన అలాంటిది మోషకుడు ఎన్నో ప్రార్థన చేసి హిరిమ కూడా అయితే కన్నీటి ప్రార్థన చేశాడు అట్లనే ఇక్కడ కూడా ఆయన నిజమైన మొర దేవుని సన్నిధిలో మెయిన్ ఏంటంటే ఆయన చేసిన సిమ్ అగెన్స్ గా ఇంకా మళ్ళీ అగెన్ అగెన్ గా నేను ఎలాంటి తప్పులు చేయదు ప్రభువా ఇక మీద మీ పైన నేను ఇక మీదట నీ సువాతి నేను ప్రకటింపజేశాను ఇక నువ్వు చెప్పిన ప్రతిదీ నేను అనుసరించి నడుచుకుంటా అనే లాగా ఆయన ట్రూత్ గా ఆ నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో నిజమైన మూర పెట్టినమాట అంటే ఆయన హృదయాన్ని అట్లా చీల్చుకున్నాడు ఆయన ఆయన నలగబడింది బాగా కదా చాలా మందికి ఉత్తమం నెలగబడారు అనుకుంటాము మన హృదయంలో ఆ ఆయన మూర పెట్టడం అంటే ఎంత కన్నిటి ప్రార్థన చేసింది హిర్మియా ఆయన చాలా కన్నిటి ప్రార్థన చేసింది ఎందుకంటే ఆ ఏ ఆత్మ నచ్చించుకోకుండా వారు చేసిన తప్పుల విషయంలో హిర్మియా ఎంతో కన్నిటి విడిచినాడు అట్లని ఇక్కడ కూడా అంతే దావీదు దేవుని సన్నిధిలో నిజమైన మూర పెట్టున్నారు కాబట్టి ఏవోవో సమీపంగా ఉన్నాడు అని చెప్తున్నాడు సో మనం మూర పెట్టే విధంగా ఎత్తుకుంటుందంటే ఆత్మీయంగా మనం మూర పెట్టాలా ఆత్మీయంగా ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఈ లోకంలో ఉన్న వారు ఎట్లా అంటే అవసరం ఉంటేనే దేవుని యొక్క సన్నిధిలో మూర ఆ టైంలో వాళ్ళు ఏడు సార్ అంటే కుటుంబం విషయంలోనే కానీ ఆ వాళ్ళ విషయంలో ఏదైనా బ్యాడ్డే తెలిసినా వాళ్ళ విషయంలో ఏదైనా మంచి తెలిసినా వారి విషయంలో ఏదో ఒకటి సనిగినా గొనిగినా ఏదైనా బాధ అనిపిస్తుంది అలాంటి టైంలో మోర పెడతారు దేవుని యొక్క సన్నిధిలో కానీ ఇక్కడ నిజమైన మోర ఎలాంటిదంటే మనకి ఈ లోకంలో అందరూ ధృణీకరిస్తారు ఎందుకంటే మనం లోక సంబంధమైన వారిని కాదు కదా మనం పైన ఉన్న వాటినే వెతకాలి ఎందుకంటే దేవుడు ఆ జూన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ లో మనం చెప్తారు కదా మీరు లోక సంబంధమైన లోక సంబంధమైన వారు కారు కాబట్టి ఈ లోకం కోసం మనం ఆలోచన చేయొద్దు ఇది ఒక కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ఎందుకంటే ఉండాల్సింది మనము ఎందుకు ఉండాలి అంటే అనేకలకు దేవుని యొక్క సత్యని ప్రకటించడానికి కానీ మనం జీవించాల్సిందంటే ఆత్మీయమైన జీవితం మనం జీవించాలి కాబట్టి చాలా మంది శరీరకరంగా మొర పెడుతుంటారు దేవు నాకు అది కావాలా దేవు నాకు ఇది కావాలా ప్రభా నా పరిస్థితి ఇట్లా అయింది అది కూడా ఒక గాయమి అంటే దేవుడు రెండు నేచర్ విధంగానే కానీ ఆత్మని కానీ దేవుడు మాట్లాడతాడు కదా అంటే తప్పులు చేసినప్పుడే శిక్ష అది పొందుతాము అదే రీతిగా తప్పు చేసిన దాన్ని రియలైజ్ చేయ అంత మొర ఉంటాం అనమాట మనము తప్పు చేసి నార్మల్ గా దులిపేసుకుంటే మనం మూడపెట్టలేము నార్మల్ గా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఈ ప్రార్థన ఎట్లుందంటే నిజమైన ప్రార్థన ఆయన చేసిన తప్పు దాన్ని ఇంకొకసారి నేను ఎలాంటి తప్పు చేయదు ప్రభావం ఈ పాపాన్ని నేను ఇంకా ఎప్పటికీ గుర్తు చేసుకోదు చేసిన తప్పును నన్ను రిపెంట్ చేసినా ఉన్నాను పా అని దేవుని యొక్క సంధిలో ఎంతో ఏడ్చింది కాబట్టి రెపెంటెన్స్ అనేది జరిగింది లైఫ్ లో అంటే అంత పచ్చతప్ప అందుకే ఆయన హృదయం అంతా కడగబడింది కాబట్టి దేవుని శుద్ధించడం స్టార్ట్ చేసింది అది నిజమైన ఏడుపు ఆయన అట్లా మొరపెట్టినడు దావిదు అందుకే దేవుడు ఎంతో సమీపంగా ఉన్నదని చెప్తున్నారు మళ్ళా మనము జాన్ ఫోర్ ట్వంటీ ఫోర్ చూసుకుంటే కూడా ఎట్లా ఆరాధించిందంటే ఈ యోహన్ ఫోర్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్ కూడా మనం చూసుకుంటే ఏమంత దేవుని దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను కదా మనము అనుస్థుతి ఆరాధన చేయాలని మొరపెట్టాలి అనంటే దేవునికి మనం ఎట్లా మొరపెట్టాలా ఆయన మన కొరొకరు శిల్వ మరణం పొందినడు ఈ లోకంలో మనల్ని ఆయన రక్షించుకున్నాడు మనం నశించిపోకుండా కదా ఆయన ఏమంటాడు ఆత్మని దేహాన్ని నరకంలో వేసే వారికి భయపడమన్నారు కదా మరి తీర్పు దినం రోజు అని మనం చెప్తుంటాము ఆత్మకి దేహానికి ఆ ఎవరైతే వేస్తారో ఆయనే దేవుడే కదా ఆయనే కదా మంచి వారికి మంచి ఫలములు చెడవరకి చెడ్డ ఫలములు వేశాడు కాబట్టి ఆ దేవునికి మనం ఎట్లా వినయమైన భయభక్తితోటి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలా ఎట్లా అంటే పూర్ణ ఆత్మతోటి ఆయన స్థితించడము ఆయన కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల కదా ఎందుకంటే వేసేవాడు ఆయనే ఆయన పరలోక రాజ్యాన్ని వేయాలనుకుంటే పరలోక రాజ్యాన్ని వేశాడు ఇందులో హెల్కీ బావాలనుకున్న వరకు హెల్క్ తీర్పు చేసేది అంతా కూడా దేవుడే కాబట్టి ఆయనే మన ఉండి నడిపించేవాడు కాబట్టి ఎవరు ఎలాంటిదో గుణగనాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆ దేవునికి మనము భయపడి లోబడి జీవించాలి కాబట్టి ఆయన మెయిన్ గా మనం దేవుడు స్టార్టింగ్ లో మనకు చెప్పారు కదా విషయంలో ఆగ్ని అతిక్రమమే పాపము అని సో ఆజ్ఞ అతిక్రమము పాపము ఈ లోకం మొత్తం అదే విధంగా ఉంది ఆయన ఎన్నో ఆజ్ఞలు ఇచ్చినడు ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో దేవుడు మనకు నేర్పిస్తా ఉంటాడు కదా ఆయన ఇచ్చిన రెండు ఆజ్ఞలు కూడా మనం పాటించలేకపోతున్నాము కదా అందుకే ఈ వాక్యం చెప్తుంది ఆయన మొరపెట్టే వాళ్ళంట ఆరాధించేవారు ఆయన హృదయాన్ని మనము సంతోషపరచాలి అనంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆరాధించేవాడు ఆత్మతోటి సత్యముటి ఆయనని మనము ఆరాధించాలి ఎందుకు అనంటే ఆయన మన కొరకు ప్రతిదీ ఈ లోకంలో మన కొరకు అన్ని చేసి మనకు అని చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు కదా ఆయన ఇచ్చిన అధికారం అన్ని ఎందుకు చూడండి అంత మనిషి పరలోక రాజ్యాన్ని తండ్రి ఆ స్థానాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చినాడంటే ఆయన ఉత్తరం రాలేవు తన ప్రజలను తను కాపాడుకోవడానికి తన ఇజ్రాయిల్స్ ప్రజలని ఆత్మ ఇజ్రాయల్స్ ప్రజలని తను కాపాడుకోవడానికి ఈ లోకం మీదకి వచ్చింది ఈ లోకము పాపం నుంచి విడుదల పొందడానికి ఆయన ఇక్కడికి వచ్చినడు మరి వచ్చిన దేవుడు శిల్వ పొంది తిరిగి వెళ్ళిన దేవుడు మళ్ళీ తిరిగి రాని ఉన్న కదా ఆయన చూడండి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడని ఎంత ప్రేమిస్తే ఆయన మాట చెప్తడం మీరు నన్ను ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతో మీరు నన్ను ఆరాధించండి కదా ఇంకా ఇంకో మైండ్ సోల్ అండ్ స్ట్రెంత్ ఇవి మూడి తోటి కదా అంటే దేవుని స్థుతించడము ఆయన ఆత్మస్వరూపి మరణం కూడా ఆత్మలోనే ఆయన స్థుతించడం కదా శరీరం మనకుంది కానీ ఈ శరీరాన్ని మనం నల్లగొట్టుకోవడం దేవుడు కూడా శరీరాన్ని నల్లగొట్టుకోవడం ఆయన శివ మరణం పైన ఆయనని ఎంటో కొర దెబ్బలు ఆయన మీద ధృవీకరించినారు ఆయనని అన్ని అంత పరిశుద్ధ చెప్పింది మనము ఇంత పాపులమై ఉండికున్న ఇంతవరకు ఏ దెబ్బ కూడా మన పడలేదు ఏది కూడా మనకు కాలేదు ఎందుకంటే ఆయన ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడం మన ప్రతిదీ అనుభవం అనేది కానీ ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకునే లోపల్నే ఏదో ఒక తప్పులో పడిపోతుంటారు కాబట్టి ఆయన నేను ఇవాళనే అనుకున్న దేవుణ్ణి దేవు ఆ రెండు ఆజ్ఞలు కూడా పాటించలేకపోతున్నా పాటిద్దాం అనుకునేసరికి ఏదో ఒక విధంగా పడిపోతున్నా నాకు సాయపడు ప్రభువా నేను దేవుని అడుగుతున్నా ఎందుకంటే ఆయన ఇచ్చిన రెండు అగ్నిలన్నీ నేను చేయాల ప్రభావ ఎక్లిస్ప్లెయిన్ చేయాలని నీ ప్రేమ నాకు కావాల ప్రభా నీ ప్రేమ చేత నేను నడవాలని అనుకుంటున్నాం కానీ ఆ నోటి నుంచి అంటున్నాము హృదయం నుంచి అంటున్నాము అన్ని చేస్తున్నాం కానీ దాన్ని ఆన్సరించుకోవడానికి దాన్ని పాటించడానికి ఆ ఒక స్టెపో రెండు స్టెపో వెళ్తున్నా అదంతా మళ్ళీ పడిపోతున్నాం కదా ఆయన అంత ప్రేమించడు క్షమాపణ గుణం అనేది లేకుండా ఆయన అంతా ప్రేమించడు ఒకరికి మనం సాయం చేయలేకపోతున్నాము కానీ మన దగ్గర మన టీం మెంబర్స్ కి దేవుడు ఇచ్చినాడు ఒకరికి సాయం చేసే మనసుని ఇచ్చినడు ఒకరిని ప్రేమించే మనసుని ఇచ్చినడు ఆయన ఇచ్చిన తొమ్మిది ఆత్మఫలలు మన టీంలా చాలా మందికి ఉన్నాయి కదా అందుకే దేవుని యొక్క సత్యని ప్రకటించడానికి ఎంత దూరమైనా వెళ్తారు అది ఆత్మతో సత్యంతో ఆయన స్తోతించడం ఆరాధించడం కానీ బయట అక్కడ లేదు ఎక్కడ కూడా లేదు ఆయన అందుకే అంటున్నాడు ప్రతిదీ ఆయన హృదయపూర్వకంగా సంతోషించి ఆనందించడం అంటే ఇదే ఆత్మస్వరూప కనుక ఆయనను ఆరా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఎల్లప్పుడూ ఆయన స్థుతించడము కదా ఇంకేమంటున్నాడు ఆ కీర్తనలు చూడాలి థర్టీ ఫోర్ ఎయిటీన్త్ కూడా మనకు ఆయన చెప్తారు నీతి మంతులు మూడపిట్టగా ఏవో ఆలకించను శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును చూడాలి దేవుడు పరిశుద్ధులని ఎప్పటికీ కాపాడుతూనే ఎందుకంటే పరిశుద్ధులన్నీ ఆయన రెక్కల కింద భద్రపరుచుకుంటాడు ఈ నీతి మంతులు మొర పెట్టినప్పుడు ఆయన ఆరాధిస్తాడు సారీ ఆ కూడా మొర పెట్టినప్పుడు ఎందుకంటే దేవుడు వాళ్ళు కూడా ఆయనే బిడ్డలే వాళ్ళు కూడా ఆయన సరిదికి రావాల్సిందే వాళ్ళు కూడా ఆయన రాజ్యంలో ఉండాల్సిన వారే కదా నీతి అందుకే నీతిమంతులు ఒక సమయంలో మొర దేవుడు వింటాడు వాళ్ళు ఒక దేవుడే కదా శిక్ష వాళ్ళకి ఎందుకనంటే ఆ నీతి మంతులు ఆత్మను నశించిపోవద్దు నా బిడ్డలు నా దగ్గరికి తిరిగి రావాలా అందుకే ఆయన పెడతాడు ముళ్ళు పెడతాడు ఒక ముళ్ళు పెట్టినాడు అని ఈ నీతి అంటే అటు ఇటు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఎటు అటు సత్యం అనుసరించి నడుచుకోవాలా తెలియదు ఎటు అబద్ధం దిక్కు వెళ్తున్నారో తెలియదు ఎందుకంటే వాళ్ళ కళ్ళు అనేది క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకు సత్యని ప్రకటింప చేసినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేనంత ఆ వాళ్ళు ఉన్నారనమాట అంటే వాళ్ళకు అండర్స్టాండింగ్ అనేది కాదు ఎందుకంటే ఒక్కటేసారి వాళ్ళకు సత్యం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు మెల్లె మెల్ల బయటకు వస్తారు కాబట్టి అలాంటి వారికి దేవుడు ఏం చేశాడంటే ఆ నీతి మంతులు కూడా మొర పెట్టినప్పుడు ఆలకించును వారిని శ్రమలలో నుండి వారిని విడిపించును ఆయన ఏం చేస్తుంది శ్రమ పెట్టేది ఆయనని ఎందుకు శ్రమ పెడతాడు ఎందుకంటే అది పరీక్ష వాళ్ళంతా ఆయన లక్షణకి రావాల్సిందే ప్రతి అత అత సాక్షులు కావాల్సిందే మళ్ళా శ్రమ ఉంటేనే కదా వాళ్ళ ఏసు ప్రభు దగ్గర వచ్చి మొర పెట్టగలుగుతారు శ్రమ లేని మళ్ళీ వాళ్ళు వేలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆయన దారిలోకి రావడానికి ఆ చిన్న మార్గంలోకి ఎంటర్ కావడానికి దేవుడు శ్రమలు పెడతాడు మళ్ళా శ్రమల నుంచి కూడా విజయం ఇచ్చేది ఆయననే ఆయన ద్వారానే మనకు విడుదల ఆయన ద్వారానే ప్రతిదీ మనకు విజయము అందుకే నీతి మొర కూడా ఆయన ఆరా వాళ్ళు చెప్పింది ప్రతిదీ అనే చాలా ప్రేమగా దేవుడు కాబట్టి వింటుండడం వల్ల ఎందుకంటే ఎప్పుడు ఈ బిడ్డ దారికి చేరుతుందా సత్యంలోకి ఎప్పుడు వస్తుందని ఆయన ఆలోచనలు కూడా అలాంటివే కదా ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవద్దు నా ప్రతి నా దగ్గరికి రావడానికి ఆయన పెడతాడు శ్రమలు ఆ శ్రమ నుంచే సో విరిగి హృదయం మనకి కావాలా ఇక్కడ అదే అంటున్నాను విరిగిన హృదయం వారికి ఎహువా ఆలస్యము నలిగిన మనసున్న వారికి ఆయన రక్షించును నుండి విరిగిన హృదయం గల వారికి ఎగువ ఆసో నలిగిన వారికి ఆ అంటే వాళ్ళు విరిగిన హృదయం కలిగి అనే సన్నిధిలో ఉంటాయి ఆ విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుంది నా అన్న మనకు త్రోణీకరించినప్పుడే నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళే మనకు ఇది చేస్తాడు ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే ఆయన ఏం చేశారు కట్ చేస్తాడు కదా నీ తల్లినే కానీ నీ తండ్రినే కానీ భార్య భర్తలే కానీ పిల్లలే కానీ నీ స్నేహితులే నీ లైఫ్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళందరూ మన నుంచి అంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అని కట్ చేశాడు ఎందుకనంటే ఆయన సృష్టికర్త ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఏచ్రభుకి ఇవ్వాల్సింది ఆ దంతతకును ఏమైనా ప్రేమించుకొని కానీ అధికమైన ప్రేమ ఇవ్వద్దు కదా సో ఈ లోకం అలాంటిది ఈ లోకం ఏం చేస్తుందంటే లోకంలో ఉన్న ప్రతి వాటిని వాళ్ళు ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి దేవుడు ఏం చేశాడు వాళ్ళని కట్ చేశాడు ఆ కట్ చేసినప్పుడు చూడండి బాధ వేదన దుఃఖము అప్పుడు వాళ్ళ హృదయం ఏమవుతుంది అంటే నలుగుతా ఉంటుంది అందుకే నలిగిన హృదయము గల వారికి ఏవో ఎందుకంటే నలిగిన మనసు ఆయన రక్షించును కాబట్టి అలాంటి వారిని రక్షించుకుంటాడు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది నా సొంత వాళ్ళు నేను త్రునీకరించిన కదా నేను వాళ్ళని ఎంతో ప్రేమించడం వాళ్ళకి నేను ఎంతో సాయం చేసిన అని మనం అనుకుంటాం కానీ మనం ఎంత సాయం చేసినా ఎంత చేసినా ఉటి మనకు మేలు జరగడం పోయి కీడే జరుగుతూ అప్పుడు మనకు ఆలోచన అనేది నేను వీళ్ళని ఎంత ప్రేమించినా వీళ్ళు మళ్ళీ ఇట్లా తిరిగిందన్నీ అంటున్నారు ఏది అనేలాగుంటారు మనుషులు కదా ఆ టైంలో వాళ్ళ వృద్ధం ఎట్లా సో అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు కూడా మన హృదయం నలగల ఎందుకు నలగాలంటే ఏ ఆత్మ రచించిపోకుండా ప్రతి ఒక్క ఆత్మకు మనం భారంగా ప్రార్థన చేయాలా కదా ఈ లోకంలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి మన సేవ జీవితంలో ఏ ఆత్మ రచించిపోవద్దనే ప్రార్థన చేయాలా కదా ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క తల వెంట లెక్కింపబడి ఉన్నాయి అని అంటాడు మన సేవ జీవితంలో ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో అవన్నీ రక్షణకి వచ్చేదాకా ఆయన ప్రార్థన చేసినా ఉండేలా విరిగి నలిగిన హృదయం కల వారికి ఏవో దేవుడు మనకు తోడై ఉంటాడు ఎందుకంటే ఆ ప్రార్థనలు చేసుకో చేస్తే చేసే వాళ్ళకి దేవుడు దగ్గరలో ఉంటాడు మళ్ళీ నలిగిన మనసు కలిగేవారు ఆయన్ను రక్షించారు కదా ఆయన్ని వచ్చి మనల్ని కాపాడుతారు రక్షిస్తుంటాడు ఎందుకంటే మనం ప్రార్థన చేసేది మన కొరకు కాదు కదా మనం ప్రార్థన చేసేది అనేకుల కోసం మన సేవ జీవితంలో ఏ ఆత్మకైతే మనం చమాత ప్రకటింప చేస్తున్నాము ఏ ఆత్మకైతే దేవుని యొక్క చతిని ప్రకటింపజేసి వెలుగు చేత దేవుని నింపుతున్నాము ఆ ఆత్మ రక్ష రక్షణకి దేవుడు మనకు ప్రతి విషయము సాయం ఎందుకంటే దేవుడు అంటాడు కదా చాలా మంది కఠినమైన కలిగిన వారు ఉంటారు చాలా మంది ఇప్పుడు మనము ప్లాంట్ చూసుకుంటాం ఒక చెట్టు గ్రోత్ కావాలంటే మనం ఏం చేస్తాము ఫస్ట్ విత్తనం వేస్తాము కదా విత్తనం వేసినాక దానికి వాటర్ పో చేస్తాం ఆఫ్టర్ దట్ దానికి ఒకటి రూట్ అనేది వస్తుంది అది పగుల్తేనే దాంట్లో నుంచి అది వస్తుంది విత్తనంలో నుంచే ఆ రూట్ అనేది బయటకు వస్తుంది అర్థంత తక్కువ మళ్ళీ వాటర్ పోస్తూ పోతుంటే అది ఏమైపోతుంది చెట్టులాగా పెరుగుతుంది కదా అవి చెప్తే అయిపోతుంది పల్లెలు ఇస్తారు అనాయకులు తింటారు సంతోషించి ఆనందిస్తుంది అట్లనే ఈ వాక్యం చెప్తుందన్నమాట మనల్ని మనము అనేకుల మీద ఏమి యొక్క సన్నిధి నడిపించాలంటే ఫస్ట్ పెకిలింపబడవుతుంది ఎరిమియా అంట ఎరిమియా గ్రంథంలో ఫస్ట్ చాప్టర్ టెన్త్ వచ్చడంలో నైన్త్ టెన్త్ వచ్చినంలో ఉంటుంది పెకిలించుటకును మెరుగుట్టుటకును నశింప జేచుటకును పరద్రోహిటకును కటుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీద రాజ్యము మీదను నిన్ను నియమించి ఉన్నాను ఆయన ఎందుకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు మన పనులు చేసుకోవడానిక కాదు కదా ఎందుకంటే మన పనులు చేసుకోవాలా ఆయన పనులు కూడా చేసుకోవాలా ఈ లోకంలో ఉన్నామంటే ఈ లోక పనులలోనే నీలమైపోతున్నాం కానీ ఆయన పనులు చేయడానికి వెంక అందుకే ఆయన ఏమంటున్నాడంటే రెండు చేయమంటారు అన్నిట్లో మనం బ్యాలెన్సింగ్ గా ఉండాలి అని చెప్తున్నాడు అంటే అది పెకిలింపబడితేనే అది విరిగిపోవాలా ఫస్ట్ విరిగితేనే దాన్ని పెకిలించాలా మరి దాన్ని వెరగొట్టాలి దాన్ని నశింప చేయాలా మరి దాన్ని మళ్ళా దాన్ని కట్టాల మళ్ళీ దాన్ని నాటాల అంటే ఇది నార్మల్గా కాదు కదా దానికి ఎంత శ్రమ పడితే వస్తుంది అది అంటే మనకు దేవుడు ఒక భూమిని ఇచ్చినాక ఆ భూమిని దున్నాలి అంటే ఉత్తగానే కాదు కదా మనం నోటి నుంచి అంటాము ఈజీగా అయిపోతుంది కానీ దాన్ని దున్నడానికి మనం అది మనం చేస్తుంటాం కదా అప్పుడు మనకు అర్థమవుతుంది అబ్బా పని ఇంత కష్టమా అని కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా నడుచుకోవడమే ఆయన సేవ చేసినట్టు కదా ఆయనని మనం ప్రేమించిన వారి మీద ఆయన చూత మనం ప్రకటన చేయాల్సిందే ఎందుకంటే ఆయన జనముల మీద రాజ్యముల మీద మేము ఎందుకు నియమించి అంటే ఆయన సేవ కొరకి అనేక ఆత్మలు రక్షింపబడాలి ఎందుకంటే బండలంటే హృదయం కలిగిన వారు ఉంటారు కఠినమైన హృదయం కలిగిన వారు ఉంటారు అట్లాంటి వాళ్లకు పెకిలింపబడాల వాళ్ళు విరగబడాలా వాళ్ళు నలగబడాల వాళ్ళంతా నశించాలి ఎందుకంటే ఆ స్ట్రాంగ్ వాళ్ళ హృదయం అంత కఠినంగా ఉన్న వారికి ఆ ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కానీ ఒక టైం వచ్చినప్పుడే దేవుడు వాళ్ళని నలగకూడతాడు ఒక టైం వచ్చినప్పుడే దేవుడు వాళ్ళని పెట్లింపజేస్తాడు అట్లాంటి వారికి ఈ అట్లాంటి వారి మీద దేవుడు మనల్ని ఒక సేవకుండా లాగా ఆయన పనులు చేసుకోవడానికి మనము మనల్ని పెట్టినాడు అనమాట ఈ లోకం మీద కానీ ఎంతకాలం ఈ లోకం మీద పరిగెత్తుతా ఉంటాము ఆయన ఏమన్నాడు ఆయనని మనం నమ్మిన వారం కాబట్టి మనం అన్నిక్యాత్మిక నడిపించాలంటే మనం పైన ఉన్న వాటిని మనం వెతకాలి కదా ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయం కలిగిన వాళ్ళే ఎందుకంటే ఆ యోహన్ యోహన్ మనం దేవుని అడుగుతాం ఈ నామంని అంటే ఆయన తండ్రి నామంలో మనం ఏది అడిగినా చేస్తాను అని అంటున్నాడు కాబట్టి జీవితం కోసము మనం దేవుని అడిగితే ఆయన కంపల్సరీగా చేసేవాడు ఎందుకంటే మన సొంత పనుల కోసం మనం అడుగుతలేము మనము ఒక ఆత్మరక్షణకి రావడానికి కోసమే మనం అడుగుతున్నాం కాబట్టి ఆయన మనకిస్తాడు ఎందుకంటే చూడండి ఆయనని ప్రకలింపజేశాడు ఆయనని విరగొట్టాడు ఆయనని నరచింపజేసాడు ఆయనే ఆ పడు చేసుడు మళ్ళీ కట్టబడతాడు ఆయనని మళ్ళీ ఆయననే నాటుతాడు మళ్ళీ ఆయననే ఆ దినములు వచ్చేంత జనముల మీద మళ్ళా తిరిగి వాళ్ళని ఒక పొజిషన్ అనేది ఇస్తున్నాడు ఎందుకు ఒక పొజిషన్ అనేది ఇస్తుందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లాంట్స్ ఉన్నాయనుకో రెండు చెట్లున్నాయి ఒకటి మంచి చెట్టు ఒకటి చెడ్డది మంచి చెట్టు మంచి ఫలములు అన్ని కూడా అర్థం చేసుకుంటుంది ముందుకు నడిపిస్తుంది ఈ చెడ్డ చెట్టుని కరెక్ట్ గా చేయాలంటే ఎంత మంచి చెట్టు చెప్పినా వినకపోతే అప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ చెడ్డదానికి ఒక గుణపాఠం నేర్పించడానికి దేవుడు నియమించిన జనులు ఎవరైతున్నారో వాళ్ళ ద్వారా నడిపిస్తున్న అంటే ఆయన పరిశుద్ధుల ద్వారా అలాంటి బ్యాడ్ గా ఉన్న చెట్టుని మంచి చెయ్యడానికి దేవుడు ప్రయత్నిస్తుంది దేవుడు ఆ విధంగా నడిపిస్తుంటాడు ఎందుకంటే అది కూడా ఆయన సృష్టించిన వాడే ప్రతిదీ ఆయన సృష్టి ద్వారానే వచ్చింది కాబట్టి ఏది కూడా నశించిపోవద్దు ఇట్లాంటి కఠినమైన కలిగిన వాడికి వాళ్ళు ఒక్కటేసారి కాబట్టి ఈ మంచి చెట్టు పోయి ఆ చెడ్డుకి ఎన్నిసార్లు చెప్పినా అది వినదు అందుకే ఒక టైం అనేది దేవుడు పెట్టినాడు ఆ టైంకి అప్పుడు అది పెక్లింపబడుతుంది అప్పుడు దానికి ఆ హృదయం అనేది విరగబడుతుంటుంది అప్పుడు దానికి అర్థమవుతుంటది అప్పుడు అది చెడ్డదారి నుంచి మంచి దారికి రావడానికి ట్రై చేస్తుంది అప్పుడు మంచి దారికి వచ్చినాక ఆ మంటే బ్యాడ్ క్వాలిటీస్ అన్ని దూరం అయిపోయినాక న్యూ లైఫ్ అనేది ఎంటర్ అవుతుంటుంది ఆ న్యూ లైఫ్ ఎంటర్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈయన నిజమైన దేవుడు ఈయన సత్యమైన దేవుడు ఈయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలని ముందుకు ముందుకు వెళ్ళి అప్పుడు వాళ్ళు కూడా తయారయ్యి వాళ్ళు కూడా దేవుని యొక్క సేవ ప్రకటింప చేశారమాట అట్లా వాళ్ళని కూడా దేవుడు నడిపిస్తాడు కదా ఎందుకంటే సాయం లో చూడాలి ఆయన మనకు తోడై ఉన్న దేవుడు ఆయన మనకు సాయం చేసే దేవుడు ఏ ఆత్మ నశించుకున్నాడు ఆయనకి మంచి వాళ్ళే కానీ చెడ్డ వాడే కానీ అవకాశం ఇచ్చే దేవుడు బట్టి ప్రతి వారికి ఆయన అవకాశం ఇస్తాడు చూడండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నదిన సహాయకుడు చూడండి ఇప్పుడు మనం ఉండేది హ్యాపీ డేసెసా కాదు కదా మనం ఉండేదంతా ఆపత్కాలంలోనే ఉన్నాం అందరం క్రిటికల్ డేసస్ లో మనం ఉన్నాం కాబట్టి మనకు సాయం దేవుడి నుంచి రావాలా ఆయన మీద మనం ఆశ్రయం కదా మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు మరి ఆయన ద్వారానే మనకు సాయము మనము ఉన్న ఆపత్కాలం అన్నింటిలో దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయననే నమ్మదగిన దేవుడు ఇంకా ఆయన తప్ప మనకి ఇంకా ఎవరు కూడా సాయం చేయరు కాబట్టి మనకు ప్రతిదీ సాయం చేసేది ఏ కాబట్టి మనము మనుషులను అడగకుండా దేవుణ్ణి అడగాల ప్రతి విషయంలో కూడా ఫస్ట్ ఆయనని అడిగితేనే దేవుడు మనుషుల ద్వారా చేయ అందుకే ఆయన చెప్తున్నాడు ఆపత్కాలంలో ఆయనే నమ్మదగిన దేవుడు సహాయకుడు మళ్ళీ చూడండి ఆయన చెదిరిన హృదయాలకు ఆయన ఏం చేస్తే బాగు చేశాడు కదా ఎంతో మంది సామ్స్ వన్ ఫార్టీ సెవెన్ లా థర్డ్ వర్స్ లో దేవుడు ఆ అంటే గుండె చెదిరిన వారికి ఆయన బాగు వారి గాయంలో కట్టువాడు కదా హృదయం నలిగి నలిగి నలిగి నలిగి నలిగి అది విరగబడి అప్పుడు మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆయన సేవ చేయడానికి ఆయన ఆలోచనలు ఆయన అప్పుడు ఉంటది ఆ టైంలో తెలుస్తుంది చూడండి ఎప్పుడైతే హృదయం నల్లగబడుతుందో దాన్ని ఎప్పుడైతే ఈ కుమరి దాన్ని ఎట్లయితే కళ తొక్కుతుంటదో అట్లా తొక్కినప్పుడు తొక్కినప్పుడు తొక్కినప్పుడు అప్పుడు చూడు పాత్ర ఎంత తయారవుతుందో ఇది కూడా అంతే గుట్టే చెదిరిన వారికి బాధలు ఉన్న వేదనలున్న దుఃఖంలో ఉన్న అప్పుడు అనిపిస్తుంది దేవుని దగ్గరికి అప్పుడు వస్తారు వాళ్ళు వరకు రారు అంతవరకు మనిషిని ప్రేమించు వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు ఎంత కాలంలో మనిషిని ప్రేమించిన ఎంత కళంని ను థింగ్స్ ని ప్రేమించినా ఎంత కళ్ళం నువ్వు వేది చేసినా మార్పు లేదు కానీ ఒక టైంకి అనేది వాళ్ళ ద్వారానే దేవుడు ఏం చేశాడంటే ఎవరినైతే ఎక్కువ మనం ప్రేమించడం ఎవరినైతే ఎక్కువ ఏ వస్తువులనే ఎక్కువ ప్రేమించడం వాటి నుంచి మనకి దేవుడు కట్ చేశాడు కదా యోహన్ నుంచి వార్త ఫిఫ్టీన్త్ చాప్టర్ లో కూడా ఆయన అంటాడు కదా నేను నిజమైనది రాక్షని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపు ప్రతీతిగా ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరియు ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాన్ని తీయనే తీసి పారే వేయను కదా ఎందుకంటే ఆయన ఖర్చు చేసినా అప్పుడు దేవుడి వరకు అంతవరకు ఏడొస్తారు రారు ఏ మనుషులు కూడా రారు కేవలం పరిశుద్ధులు మాత్రమే ఆయన సన్నిధిలో ఉంటారు కాబట్టి ఈ నీతి కూడా అంతే చాలా అట్లనే ఉంటారు కొంచెం అటు కొంచెం మీటు కొంచెం అట్టు కొంచెం మీటు కాబట్టి కంప్లీట్ గా కంప్లీట్ హార్టెడ్ గా మనం దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఆయన మన ఇష్టాలు ఏ ఉంటాయో అది కట్ చేస్తేనే ఆయనని నాటుకోగలుగుతాము ఆయన సారం తీర్చుకొని ఇంకా ఎక్కువ మనం ఫలించే వారి ఉంటాము కదా ఆయన అంటాడు ఆ నాలుగు ఫలింపలు ప్రతి ఆయన తీసి పార అంటాడు కదా ఆయన ఇంకొకటి అంటాడు మతశ్వర్తడు అంటాడు నీ తల్లి కంటేనో నీ తండ్రి కంటేనో ఆ నీ కుటుంబంలో ఎవరికంటే అక్కచెల్లు అన్నదమ్ములు వాళ్ళు ఎవరికంటే కూడా నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఆయన తీసేస్తామంటూ నువ్వు ప్రేమించు కానీ లిమిట్స్ దాటద్దు ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ వరకే కానీ నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆనకి ఎందుకంటే మొదటి ఫలము మనమే కదా ఆయన కదా ఫస్ట్ ఫ్రూట్ అని అంటారు కదండి ఆ ఫస్ట్ ఫ్రూట్ మనమే ఎందుకంటే అని ఈ సృష్టిలో అన్ని సృష్టించి మనల్ని సిక్స్త్ డే సృష్టించిన కానీ ఆయన మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిడు వీళ్ళు ఇంకా అన్ని బాగు బాగు అని మంచిది మంచిది దేవుడు కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆయన ప్రేమ చేత రక్షించుకున్నాడు కాబట్టి ఆయన అంత ప్రేమించిన దేవుడు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం కూడా ఆయనకి ఇవ్వాలి కానీ ఈ లోకంలో మనం ఈ లోక పనులలో ఈ లోకం వైపు చూస్తున్నారు చాలా మంది కాబట్టి ఈ లోకం వైపు చూడకుండా ప్రతిదీ మన పైన వాటిని చూడాలి ప్రతిదీ పైన వాటిని మనం వెతకాల అనుసరించి మనం నడుచుకోవాలా ప్రతి వాక్యం మన హృదయ పరికర పైన ఉండాలి ఎందుకంటే ఆయన చెప్పినాడు కదా ఆ అర్థం కథ నా నామం నిమిత్తం పంపబో పరిశుద్ధాత్మ మీలో సమస్తమును బోధించి మళ్ళీ నేను మీతో చెబుతున్న కూడా ఆయన తిరిగి మళ్ళీ మన జ్ఞాపకం చేస్తానంటున్నాడు కాబట్టి ప్రతి విషయంలో మనకి జ్ఞాపకం చేసిన వాక్యాల ద్వారా మనం ఎట్లా నడుచుకుంటున్నాము మనం ఎట్లా ఉంటున్నాము మన క్రియలు ఎలాంటివి ఇవన్నీ మనం ఎట్లా తయారవుతామంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం సరిదిద్దుకోగలుగుతాము మనం అందుకే ఆయన చెప్తున్నాడు ప్రతి దాంట్లో మనం ఆయన అనుసరించి అందుకే మొర పెట్టాలా గిరిని నలిగినారు దం చేద్దాం ఆ మురకి అర్థం ఉండాలా కదా వీళ్ళందరూ ఈ బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మొర ఆ మురకి దేవుడు ఉత్తరం ఇచ్చాడు అదే రీతిగా మనం కూడా అనేకుల కోసము భారంగా ప్రార్థించాలా మనం కూడా మొరపెట్టాలా ఎరిమ కన్నిటి ప్రార్థన చేసింది అనే ఇరిమ్య గ్ర బుక్ చదువుతుంటే మనకు అర్థం అవుతుంటది ఎంత ప్రార్థించినాడు ఆయన హృదయం ఎంత నలగబడింది అనేక ఆత్మల కోసము అని మనకు అర్థం అవుతుంటాయి ఇంకోటి ఇరిమల కూడా చెప్తాడు కదా హృదయల పలకల మీద మనం ఏమేమి తప్పులు చేసినామో అవన్నీ కూడా లెక్కింపబడుతుంటాయి మనం మనసు మీద కాబట్టి అవన్నీ కూడా మనం తీసేసుకోవాలి ప్రతిదీ అందుకే ఆయన అంటుండ మనం ఎట్లా విరగబడతామంటే ఆయన ఎప్పుడైతే హత్తుకొని జీవిస్తుంటామో ఆ టైంలో ఇంకా ఆయన ఎదురు చూసినాక కూడా రాలేకపోతే అప్పుడు ఆయన మనం కట్ చేస్తాడు అందుకే ఆయన ఎంతెంత కట్ చేస్తుంటే మనం అంతంత ఫలితం కదా పనికరం మనం కట్ చేస్తేనే అది మళ్ళీ మంచి మంచి పెరుగుతుంటారు నీట్ పెరుగుతుంటది ఎందుకు కట్ చేస్తారు అదే ఇది మంచి పెరుగు పెరుగుతుంది ఏమో అనుకుంటే ఇది సరిగా పెరగట్లేదు అని చెప్పి మళ్ళీ దాన్ని కట్ చేస్తారు కట్ చేసినాక మళ్ళీ అది తిరిగి మంచి పెరుగుతుంది అట్లనే దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఎందుకంటే మనము ఆయన మీద ఆధారపడిన వారము సమస్తము ఆయన మూలంగానే కలిగింది కాబట్టి ఆయననే మన దేవుడు అని మనం నమ్మినము కదా ఈ లోకంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజలు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మనము వదిలేసుకోవాలా వాటి కోసం వీటి కోసం ప్రయాసపడతామని దేవుని కోసం మనం ఇంతవరకు అయితే నేనైతే ఏది ప్రయాస పడలేకపోయినా కానీ ఇక్కడి మీదట ప్రయాస పడడానికి నేను ట్రై చేస్తున్నాను దేవుళ్ళు ఉండడానికి ఎందుకంటే ఆయనలో ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నాను అందరూ అదే ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇంకా సేవలో మనం అందరం వరదల్లాలా సేవలో ఇంకా మనం సాగిపోవాలా మరి యుగ యుగముల వరకు ఆయన రాజ్యం మనం నివసించాలంటే ఇంకా కంపల్సరీ గాయం పొందాల్సిందే మనము అప్పుడే కదా చెదిరిన రుద్రానికి ఆయన బాగు చేస్తానని అంటున్నాడు అందుకే మనం బాగుపడాలా మన గాయంలో ఆయన కట్టాలి అని అంటే మనము అనేక ఆత్మల కోసం విరిగిన రుదయం చేత సన్నిధిలో అనేక ఆత్మల రక్షణ పడడానికి మరి దేవుడి చిన్న వాక్యం దించింది కాబట్టి ప్రార్థించుకున్నాను ప్రేమల దేవ కృపలంతండి దేవా యశ్వభానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతుల స్తోత కలిగి రాజా పరిశుద్రమకు సర్వ చెప్పిన ప్రీకు తండ్రి దేవా ప్రభా దిన దినము ప్రభా మేము ఎప్పుడు కూడా ప్రభా నీ మేము ఉండాలా నీ వాక్యలు మేము ధ్యానించాలా ఆ వాక్యాలని మా రుద్ర ఉండాలా తండ్రి అక్కడ మేము సిద్ధపడి ఉండాల ప్రభా కంఠభూషణ వాక్యం మేము ధరించుకోవాలా నీ సత్యాన్ని మేము నడవకు మేము మేము కట్టుకోవాలా ప్రభా నీ సేవ మేము చేయాలా కాబట్టి ప్రభా మా సేవ చేయతాన్ని ప్రభావ కలిబరితని దయచేయమని ప్రార్థిస్తుంది దేవాయత్స ప్రభావ ఇంకా ఇక మీద ప్రభా నీ కొరకే మేము ఆలోచన చేయాలి కాబట్టి ప్రభా మమ్మల్ని కూడా ప్రభావ మా నడిపించుకొని ప్రార్థిస్తుంది తండ్రి సాయపడమని ప్రార్థిస్తుంది దేవాయసీ ప్రభావ విరిగి నలిగిన విధించి మేము ప్రార్థించాలి ప్రభావ మా సోదరుల కోసం కాదు తండ్రి అనేకుల కోసం ప్రార్థించాలి ప్రభావ ఆ కాలంలో ప్రభా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తల వీళ్ళందరూ ఎట్లా ప్రార్థన చేశారు ప్రభా అట్లా మేము కూడా చేయాలా వాళ్ళు ఎట్లా నీ యొక్క స్వాత ప్రకటన చేశారు ప్రభా అట్లా మేము కూడా చేయాలా కాబట్టి ప్రభా మేము కూడా ప్రకటన చేయాలా అనేకులకు ప్రభా నీ యొక్క వెలుగుని చూపించాలా ప్రభా మేమందరం వెలిగింపబడాలా అందరుద్ద వెలిగించాల ప్రభా అట్లా మేము తయారు కావాలా దహించే తయారు కావాలా మాకు సాయపడమని ప్రార్థించిన తల్లి దేవాయించు ప్రభా ఆ పూసలు కూడా ప్రభా మరి పేతులు వెళ్ళినప్పుడు ప్రభా ఆ యొక్క నీడని చూసినప్పుడే చాలా మంది స్వస్థత పొందినారు ప్రభా దయ్యములు పారిపోయిన ప్రభా అట్లా మేము కూడా తయారు కావాలా ప్రభా దివా వాళ్ళు కూడా ప్రభా మా లాంటి మనిషినే కాబట్టి ప్రభా ఒక మనిషి ద్వారా కూడా అవుతుందని నువ్వు చూపించిన ప్రభా అసాధ్యమైనది కూడా నువ్వు సాధ్యమయ్యేలాగా చూపించిన ప్రభా అంతమంది ప్రవక్త ద్వారా ప్రభా మర పశువుల కాబట్టి ప్రభా ఈ కమిదట కూడా ప్రభా నీ చిత్తాన్ని మేము అనుసరించి మేము నడుచుకోవాలా నీ చిత్తం అయితే ఉందో ప్రభా అది మా లైఫ్ లో నెరవేర్చి మరీ ప్రార్థిస్తుంది దివాయించు ప్రభా మేము ఎవ్రీడే కూడా ప్రభా నీ సన్ని మేము ప్రార్థించాలా టైమ్ టేబుల్ ప్రకారంగా మేము వెళ్ళిపోవాలా ప్రభా అది కూడా ప్రభు మేము మంచి పూర్తగా నిన్ను స్థుతించి ఆరాధించాలా విరిగి నలిగిన విధాన చేత ప్రభా మరి మీరు మాకు సాయప్రవ్వార్థం తండ్రి వెళ్ళినప్పుడు కూడా ప్రభా నీ యొక్క పరిష్ఠత్వం మాకు తోడై ఉండి నడిపించండి ఇక్కడ ఎవరిని వశించి మమ్మల్ని నీ పని ప్రభా నీ యొక్క పనిలో మేము నిఘ్న అయిపోవాలా నీ రాకరికి ప్రతిభను సిద్ధపరచుకోమని రాని వాళ్ళనందరినీ కూడా ప్రభు యొక్క గ్రూప్ లో జ్ఞాపకం చేసుకోమని ఏచుకృష్ణ స్థుదరం పరిశుద్రమైన నిజానికి వందన ఏ స్రజా నీకి స్తోధరం దేవ ఏసుక్రీస్ రజా నీకు వందన దినమంత మమ్మందరినీ కాచి కాపాడి సజీవాలయకులు నిలబడిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్న రాజా వాక్యందర మీరు మా మాట్లాడిన దేవానికి వందన ఏ స్రజానికి ఎక్కిస్తూ ఉదరం దేవ ముఖ్యంగా రవి చెల్ల బ్రదర్ని ముట్టండి అప్పుడని ముట్టి స్వస్థపరిచి విడుదల తెచ్చేసి అప్పుడని మీరు రక్షించుకొని దేవా నేను మనకి అప్పుడే ద్వారా మహిమ కలవన దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ స్రజా నీకు ఇస్తూ ఉదరం దేవా ఏసుక్రీ సజా నీకు వందన కామమ్మ సిస్టర్ ని ముట్టండి దేవాబుడగ ముట్టి తాకి స్వసత విడుదల దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజా నీకిస్తూ శ్రీనివాస్ బ్రదర్ ని ముట్టండి దేవా ఏ స్రజా నీకి స్థూ ఉదరం దేవా ఏసుక్రీ సజా నీకు వందనా తండ్రి ఆ కుటుంబాన్ని ఏ స్నాంలోమ్లో దేవానికి ఇస్తూ ఉద్రం దేవా ఏసుకృష్ణానికి వంద మన బ్రదర్ సిస్టర్ని ముట్టండి ఆ కుటుంబాన్ని కూడా మీరు చూడండి దే వాళ్ళని ముట్టి స్వస్థత విడుదల దయచేసి దేవానికి వందనాలు చేస్తే వాళ్ళ వాడుకోండి దేవా దేవానికి ఇస్తూ ఉద్రం దేవా మీరే ఆత్మకార్యం జరిగించే బంధుమిత్రులు వాళ్ళందరినీ మీరు రక్షించుకోండి దేవానికి వల్ల ప్రత్యేక పాపాలు మీరు క్షమించి వాళ్ళని మీరు రక్షించుకొని కృపల భద్రపరచుకోండి దేవా ఏ స్ దేవా ఏసుకృష్ణ రజానికి తల్లి మరి ఇంకే అంశాలున్నాయి దేవా ప్రత్యేక అంశాలకు విజయం దండి దేవా ఏసు క్రిస్త దానికి వందని కావేశ్వర తన భర్త ఇచ్చిన సంతానం ముట్టండి వాళ్ళకు మీరు తోడై ఉండండి దేవా దేవా స్టడీలో మీరు తోడయండి ఆ కుటుంబాలను కూడా సమాధానం తెచ్చండి ఆ కుటుంబాలను కూడా మీరు రక్షించుకొని దేవా నీ నామానికి మహిమ కలగాలి ఏసుక్రిస్తు నాములు దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఈ కేవి పిమ్మల్ని ప్రత్యేక బ్రదర్స్ సిస్టర్స్ ఆశీర్వించి ఆ కుటుంబాలకు కూడా ప్రత్యేక ఔషధి ఆ కుటుంబాలను మీరు రక్షించుకొని దేవాణి ఆమెకి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు క్రిస్తడుచున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధం నడిపింపు మనందరికీ సదాకాలంతో అన్న ప్రైజ్ లో అందరికీ